జయ శ్రీమద్మణ గోవిందరి వెంకటదాస వరద గోవింద హరి శ్రీనివాస వరద గోవిందరి విష్ణుదాస వరద గోవిందరి ఏడుకొండవాడ వేంకటరమణ గోవిందోవింద శ్రీరామం జనకాత్మకుడీ స్త్రీగంధ పుంగోసద్వోధి మొదారమాశ్రతముని ప్రాదుర్భవా కల్పకం బ్రహ్మేశానముఘామరస్జం బ్రహ్మాధిప వందే గోసలకమం వారాసి గర్వాపం భక్తపాయ భుజంగ గారుడమణిహి త్రైలక్య రక్షమణి కీలనచాతకంబుదమణి సౌందర్యముద్రామణి యక్కామణిరుక్మి ఘనకుజద్వందైక భూషామణి శ్రేయోదేవసి మణిర్దిశ తన గోపాల్ ణిల క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తవనితకై గది పంకురం శ్రీమన్మందటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాైలోకొటంబిని సరసి వందే ముకుంద ప్రియా ఆంజనేయమతిపాటలన్ననం కాంచికమనీయ వికం భాయామి పవమానందనండ్ల రఘునాథకీర్తనం త్రృతమస్తకాంజలిం పర్భవాది పరిపూర్ణలోచనం ఆదుతీర్ణమతాంతకం జితేంద్రి బుద్ధిమం శ్రీరామదూత సరసానమామి పాషం అవదహన శార్గశైలాసని పౌద్ధ్వంత నిరాసవాసరపతిజైరవ మాయావాది భుజంగడత్రైవి చూడోమణి శ్రీరంగేస జయ్వజో విజయతే రామానుజోయం ముని వ్యాసం వసిష్టనం సిక్ పౌత్రమగల్మం త్మం వందే సుగం తపోనిధం గోవిందర పదంబుజమగ్నచి మందగ్నింజుల వవృత్యోగం సమస్తమగరో దూత పాప తం వేంకట్య గురుమాత్మని భావ సంసారతానల సమాగతక్య సజ్జి బోధామృత సేకహృష్టా మేఘతికటేసి నారాయణఘ్రీనవనీరజ మత్తభృంగం భక్తి ప్రబద్ది సరసీచర రాజహంసం పౌరాణిక ప్రథమ ముత్తమత్వోధం శ్రీ శ్రీనివాస గురు పుంగ్రేహం శ్రీ విష్ణు పాద సరసిరన్మిళం గండూషితృతి ముఖాద్యఖిలైక శాస్త్రం వేదాంత త విపులాహస్యోధం శ్రీ విష్ణుదాస గురుఖరమాశ్రయే కమా పతే కమలా పతే రంగ విస్ంగ గమణియ శలణాల బాలే విమలాంత రంగ విస్కి రంగ గమనియ శల కరుణాల ను ని గురించి తపంధించి కృప సేకరించి సవరించి కలాశనులు సమనిలింపులను శిలోచ్చయము బెండుగునైలేర్జర కులం బుల గులాభం బతుల పదే నను మాధురి కమాల పతి సరస జాలయా జాలయా జాలయా నిరంతర మునిదంబు రు కంబులు సది చెడో నిరంతర ము వరయవు త్రిభువన జననిశి జలయా సగరయా సశియా ీయునము సత్యము భాయులు మాతాీ కారుణ్యము చేతను తమకూరు కదా సరస్ జల సరస జల సు తు డుమరు డు సుమె డుమరు డు సర్వ వాసుడు ప్రాణేశ్వరుడై వాసుడు వాసుడుని ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసిల్లు వర వెంకట దాసభూషణి మదంబ దయగనుగణ కదంబ సరసి జాలయా ీరసాగరయా సరసిలయా శ్రీమదఖిలోటి బ్రహ్మాండ నాయకుండు హేయగుణరహితుండును సమస్త కళ్యాణ గుణపరిపూర్ణుండ గుణపరిపూర్ణుండీ సభితుండైన శ్రీమన్నారాయణకు నమస్కరించి మవ్వ వంశ త్వారావార సుధాకరుండును శ్రీ భాష్యకార సమాజ మాతామీయమైన రాధమంబుల దివ్య చరణారవిందంబులు హృదయంబున నిలిపి తర్క వేదాంత విశారదులైన శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి నిరంతర శ్రీమద్ రామాయణ వాల్మీకి రామాయణ పఠన నిరతులును అనేక దివ్య స్థలంబుల ఎందు నిర్వర్తిత యజ్ఞ యాగాది కతు నిర్వాహకులను అమోఘ సంకల్పులునైన వెంకటాచలపతి గురుదేవులకు అనుజాతుండైన రామప్రసాదు గురువరియులకు అంజలించి అస్మజ్జననీ జనకులకు క్రమంబున వందనంబాచరించి భావగార్లను ప్రస్తుతించి సభారాసదులను గునియాడి నా చెప్పంబో మహాభారతంబునందలి అశ్వమేధ పర్వాంతర్గత మయూరధ్వజోపాఖ్యానంకు కథాక్రమం పెట్టిదనినా మయూరధ్వజోపాఖ్యానము అశ్వమేధములో వ్యాసభారతంలో అయితే చాలా చిన్నదే ఏమి లేదు అసలు అయితే జైమిని భారతములో కొంచెం ఉన్నది దానిని ఆ సముద్ర జలాన్ని కదా ఆహరించి చల్లనైనటువంటి వర్ష రూపములో మేఘుడు వర్షించినట్లుగా వెంకటదాస స్వామి వారు వారు ఆ కలములో నుండి జాలువారని కారణం చేత అమోఘమైనటువంటి హరికథగా అది నిలిచినది అయితే ఆ పరిత్రాణాయ సాధూనా వినాచాయ దుష్కృత సంస్థాపనర్ధ ఆయ సంభవామిగే యుగే ఆ సర్వేశ్వరుడున్నాడే చెబుతూ ఉన్నాడు లోకమునందు ఆ ధర్మము వృద్ధి చెందినప్పుడు ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు ఆ దుష్టులను శిక్షించి సాధువులను రక్షించి ధర్మము నేను యుగ యుగమునందు అని చెబుతూ ఉన్నాడు గనక ఆ త్రేతాయుగము ద్వాపరయుగాంతమునందు అంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరములకు ముందు కృష్ణావతారం ఈ భూమి అందు ఆ సంచరించింది స్వామి ఆ మనుష్య రూపములో పాండవులు అనేటటువంటి పుణ్యపురుషుల నిమిత్తంతో ఆ ఈ భూభార హరణ అర్థమై ద్వాపరయుగాంతమునందు ఆ వచ్చారు అందులో అనేక యుద్ధముల ఎందు దుశిక్షణ చేసి చేసి ఆ చివరిలో భారత యుద్ధాన్ని కల్పించి పద్దెనిమిది అక్షోహిణిల సైన్యాన్ని హతం చేసి ఎక్కువ ఆ భారాన్ని హరించారట అయితే ధర్మరాజునకు పట్టాభిషేకం చేసినప్పటికీ ఆయనకి విపరీతమైనటువంటి దిగులు పట్టింది అదేమిటి అంటే ఆ బంధువులను చంపాను అనేటటువంటి బాధ ఒకటి తరువాత తన సోదరుడైనటువంటి కర్ణుడు కర్ణుడు తన యొక్క తల్లి అయినటువంటి కుంతికి జన్మించాడు అనేటటువంటిది ధర్మరాజునకు యుద్ధం వరకు తెలియదు యుద్ధం అయిపోయే వరకు తెలుసు కనుక ఆ కర్ణుని చంపాను అనేటటువంటి బాధ ఒకటి విపరీతంగా బాధించింది ఆయన్ని ఆ నిరంతరము అదే ధ్యాస సర్వేశ్వరుడు ఒక ప్రక్కన వ్యాస మహర్షి ఒక అనేక విధములుగా బోధించి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే లేక ఎక్కాడు గాని ఇదే బాధ ఎప్పుడు అందుచేత ఆ మరల ఆ వ్యాసుడు వచ్చి ఆ ధర్మనందన సాక్షాత్తుగా జగదీశ్వరుడు ఉండి నడిపించాడు నిన్ను నీకే విధమైనటువంటి పాపం లేదు అయినప్పటికీ నీవు ఆ పాపం ఏదైనా ఉన్నది అని గనక భావించినట్లయితే అశ్వమేధయాగం చేసినట్లయితే ఆ దోషం తొలగిపోతుంది కనుక అశ్వమేధయాగం చేయి చెత్తం అలాగే అయితే మరి దానికి విపరీతమైనటువంటి ధనం కావాలి యుద్ధం చెయ్యాలి యుద్ధం చేసి చేసి ఆ నా తమ్ములు అలసిపోయి ఉన్నారు ధనమేమో లేదు ధాన్యాగారములు ధనాగారములని కూడా ఖాళీలైపోయినాయి అవసరం లేదు ఘనం కావలసినంత ఉన్నది పూర్వం వరుణ్ మహారాజు యజ్ఞం చేసి అది ఆ బంగారు రోడ్లు రోకళ్ళు తిరగళ్ళు అన్ని బంగారు మయంగా దానమిచ్చాడు వాళ్ళు తీసుకొని వెళ్ళలేక ఉపయోగించలేక సత్కార్యములకు ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చును అని ఒక చోట నిక్షేపం చేసి వెళ్ళారు అది ఉన్నది నేను ఆ ప్రదేశం నీకు చూపించుతాను ధనాన్ని గురించి చెంతలేదు చెత్తం తమ్ములన్నారు కదా నీవు తలపెట్టాలే గాని ఎలాంటి యుద్ధమైనా మాకు బాధలేదు లేదు మేం చేయడానికి సిద్ధం ఆ ధర్మనందనా నీ పోటు వాడు కాకపోతే చేయగలిగినటువంటి వారు ఎవరయ్యా త్రిలోక విజయ దురంధరులైనటువంటి తమ్ముల్ని కలిగి ఉన్నావు కనుక చేయి అని స్వామి యొక్క అనుజ్ఞ కూడా ఇచ్చాడు ఆ ప్రకారంగా ఆ చైత్రశుద్ధ పూర్ణిమ నాడు గుర్రాన్ని వదిలిపెట్టాలట అది మామూలు గుర్రం కాదు అది ఒక విలక్షణమైనటువంటిది శరీరం అంతా కూడా తెల్ల వర్ణం కలిగి చెవులు మాత్రమే నల్లు నలుపు రంగు కలిగి తోక బంగారు వర్ణం కలిగి ఉండాలట అలాంటి గుర్రము మాత్రమే పనికి ఒక సంవత్సర కాలం వదిలిన దగ్గర నుంచి సంవత్సర కాలం భూమంతా కూడా ప్రదక్షిణ చేసి వస్తుంది దాన్ని వదిలిన దగ్గర నుంచి యజ్ఞకర్థ నియమముతో అన్నదానం చేస్తూ ఆ సరి నియమనిష్ఠలతో ఉంటూ భూసేనం చేసి నిరంతరము కూడా ఆ పుణ్యాత్మల వలన మంచి కథలు వింటూ కాలం గడుపుతూ ఉండాలి అది ఎక్కడైనప్పటికీ ఆ మలమూత్ర విసర్జన చేసిన చోట కూడా హోమం చెయ్యాలి దానివెంట ఆ మహాబలాఠుడైనటువంటి యజ్ఞకర్త యొక్క తమ్ముడు కుమారుడో వెళ్ళి పట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా కొట్టి వదిలించి ఆ గుర్రాన్ని ముందుకు నడుపుతూ ఉండాలి ఇన్ని విధములైనటువంటి సామర్థ్యము ధర్మరాజున సాక్షాత్తుగా జగదీశ్వరుడు ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క సహాయభూతుడై ప్రారంభించాడు ఆ ప్రకారంగా ఆ గుర్రమును వదిలితే అది ఒక ఆరు మాసములు తిరిగింది ఆ ఆరు మాసములు చివరలో తన కుమారుడు ఆ దాని అర్జునుడు వెళ్లాడు వదిలించడానికి ధర్మరాజు చెప్పాడట అర్జున రాజులందరూ కూడా ఆ యుద్ధముల్లో తెగిపోయారు దేశమంతా కూడా తగ్గిపోయింది పురుష సంఖ్య కనుక వీలైనంత వరకు సామ సామోపాయం వాళ్ళని చెప్పి ఆ గుర్రాన్ని వదిలించుతూ ఉండగాని తెగనరకబోక్ జాగ్రత్త సుమ అన్నారు చిత్తం అలాగేనని బయలుదేరాడు అలాగే చేసుకుంటూ ఎదురు వాళ్ళు తప్పనిసరిగా వదిలిపెట్టినటువంటి వాళ్ళు కొడుతూ ఆ బబ్రువాహన్ యొక్క మణిపురాన్ని కూడా దాటి ఆ గుర్రం వెళ్ళిపోతూ ఉన్నదట మణిపురంబు దాటి శిహిబర్షధ్వజుండు ప్రవేశించి బాహ్యోద్యానం బున గుర్రంబు మేయుచున్న సమయంబునా ఆ మయూరధ్వజుడు అంటారు ఒక రాజు ఆయనది ఆ మణిపు రత్నపురము అక్కడ బాక్ష్యోద్యానములు మేస్తూ ఉన్నదట ఈ గుర్రం అక్కడికి ఆయన కూడా ఒక యజ్ఞం చేశాడు అప్పుడే ఆ గుర్రం కూడా వచ్చింది ఇవి రెండు కూడా ఆ బాక్ష్యోద్యానంలో పట్టుపట్టినట రెండు గుర్రములు కూడా అతి సమయంలో ఆయన ఆ గుర్రం వెంట ఆయన కుమారుడు వస్తూ ఉన్నాడు తామ్రధ్వజుడు అనేటటువంటి వాడు మహాబలవంతుడు విష్ణు భక్తుడు ఆయన వచ్చి చూశాడట చూసి రెండు చేతులతో ఆ గుర్రములు రెండింటిని కూడా ట్రక్కలకు నెట్టేసి అదిలించి అట్లా ఆపాడు చూశాడట దాని ఒక ముఖాన సగల భూజగ్రమేలు సగల భూజగ్రమేలు అజాత శత్రుయాగయమిది ముందంగి గెలిచిన రక్షింపగల పట్టవచ్చును శౌర్య సంపన్నులున్నా ఆ ముఖం మీద రాసుందట సమస్తమైనటువంటి లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ధర్మజుని యొక్క యాగాస్వము దీనిని లయకాల రుద్రునితో పట్టుబట్టి ఆయన్ని పడదోసినటువంటి అర్జునుడు వెంట వస్తూ ఉన్నాడు వదిలించడానికై శౌర్య సంపన్నులు ఎవరైనా ఉన్నట్లయితే అని రాసుందట రాజుల కేవలము పౌరుషమే ప్రధానం ఆహా ఎవరు వీరు చూద్దాం వీరి యొక్క శక్తి ఏమిటోనని ఆ మంత్రి ఉన్నాడట నకుల ధ్వజుడు అని ఆజ్ఞాపించాడు ఎవరు ఏం వస్తారు ఎలా చూస్తారో ఏం చేస్తారో దాని సంగతి చూద్దాం కటేవయ్యా అంటే ఆయనకు తెలుసు ఆ ధర్మరాజు విషయం తెలుసు అర్జునుని విషయం తెలుసు అయ్యా చాలా ప్రమాదం వస్తుంది ఏమన్నా ఆలోచించారా అయ్యా హయమును నీ బియ్యట పట్టుకొన చూచితే య్యము ప్రాప్తించు తమి మీ అయ్య యునర్పంగోను అధ్వరము చెడు ఈ ఉర్రాన్ని గనుక నువ్వు పట్టుకున్నావంటే భయంకరమైన యుద్ధము తరువాత నీకు ప్రమాదము మీ తండ్రి చేస్తూ ఉండేటటువంటి ఆ యజ్ఞానికి కూడా దెబ్బగలుగుతుంది కనుక నీకు శ్రేయస్కరం కాదు అంటే ఆయన అంటాడట ఎంత బేల మాటల మాటలంటివి కయ్యము రాజ ఇంద్రులకి ఎంత లేసి సూర్యుల తోడనైనా అంత గించి గొంతునూ విరియున్నంత వరగుజు పగబల పౌరుషం ఎంత బేల మాటలంటివి రాజులకు ప్రత్యేకం కాదు యుద్ధం చేయటం వాన కెండ కోర్వని కృషి వలుడు వాన కెండోర్వని కృషి వలుడు వరగోష్ఠికి జరిసిన కోవిదుండు వానకి అందకి జరిసేటటువంటి వ్యవసాయదారుడు పాండిత్యము ఉండి సభలో ప్రసంగించలేనటువంటి పండితుడు ధనము ఉండి అనుభవించలేనటువంటి ఆ ధనము యుద్ధానికి భయపడేటటువంటి రాజు వ్యర్థులు కనుక మన్నడతో వెంకటాజున వేలు చెలికాడకు కవ్వడి తోడోరూరు నాకు చెన్ను గల్గనేవి ఆ వెంకటదాసుని రక్షించేటటువంటి శ్రీకృష్ణుని యొక్క చెలికాడైనటువంటి అర్జునుడు వస్తూ ఉన్నాడు అతనుతో ఎప్పుడు నుంచో యుద్ధం చెయ్యాలని అనుకుంటున్నా చేస్తే అలాంటి రణసూరులతోనే చెయ్యాలి మన ప్రతాపం ఏంటో బయటకు రావాలి అంతేగాని చచ్చు పుచ్చు వాళ్ళతోన యుద్ధం చేసేది చూద్దాం ఓహో బాగా ఉన్నదే మీ యొక్క పట్టు అయితే అర్జునుడు ఒక్కడే కాదు ఆయన వెంట మహాయోధులు అనేక మంది వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ జయించాలి నీవు జీంచుతావా ఎలాంటివారు సంబరాడి రది ది వాసి గంఛన రుక్మిణీసుృణముగా భావించి ఉషను సంతృష్టిగై కొన్న ప్రజుమ్మ సూతి భారత రణములో చూుండు వృషకేతను అణు సాల్వుడు యవ్వన అశ్వభూమి పాలుడాదిగా వచ్చు చున్నవారు వాసవెల్లూ ఆ ఓ తామ్రధ్వజుడా అంత మాత్రమే కాదు శంబరాసురున రుక్మిణీ సుతుండు ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క పెద్ద కుమారుడు రుక్మిణీదేవికి జన్మించినటువంటి వాడు ప్రజుమ్మునుడు ఆయన కుమారుడు బాణాసురుణ్ణి తిరస్కరించి కుషాదేవిని గ్రహించినటువంటి ఆ అనిరుద్ధుడు తరువాత శ్రీకృష్ణ స్వామి వారి యొక్క తమ్ముడు భారత యుద్ధంలో తిరుగు లేకుండా చెలరేగి అనేక మందిని సంహరించినటువంటి సాక్ష్యకి కర్ణుని యొక్క కుమారుడు ఈసురుకుంటున్నారు వీళ్ళకేం గాలి రావట్లేదు ఆరు నెలలూ వీళ్ళందరినీ గెలవాలి ఆ తరువాత అర్జునుడు విషయం అంటే తెలుసయా ఎలాంటి ఎలాంటి వారు వచ్చేది తెలుసు అయినప్పటికీ ఆ నారదోపదేశం మాతాపితరులకును నాకును జగన్నాథుండైన శ్రీకృష్ణుని మహిమ తెలుసును వారి యొక్క ఉపదేశంబున మేము ఈ ప్రకారం ఒక సుభిక్షులై ఉన్నవారము జగదీశ్వరుండ శ్రీకృష్ణుని దర్శనంబు భాగ్యంబును అర్జునుని జయించు విజయంబును పొందగలను అందు సందేహంబు లేదు నారదుడు ఎప్పుడో చెప్పాడు స్వామి యొక్క మహిమ వారి యొక్క పాదధ్యానం చేతనే మేము ఎంతటి వారం అయ్యాము అయితే మరి అలాంటి యోధులను వస్తు ఉన్నారు అని చెప్పావు వారిని జయించడం నీకు వశం అవుతుంది కానీ నువ్వు కూడా రణసూరుడి అనుకుందాం స్వామికి నీవు ఆయన ఇద్దరు సమానమైనటువంటి భక్తులే అయినప్పటికీ ఆయనకు బంధుభావం అధికం నీకన్నా అర్జునుడు నీకన్నా చాలా దగ్గర బంధువు సుమా మరి ఆయన్ని వదులుకుంటాడా నిన్ను రక్షించడానికి వదులుకుంటాడు ఆయనకి బంధుభావం లేదు ఆ కురు కౌరవ సభయందు ఆ నేను దారాజునని నేను భక్తుడనని అన్నటువంటి ద్రోణుణ్ణి భీష్ముణ్ణి దుర్యోధనుణ్ణి అందరిని కూడా తిరస్కరించి దాసీపుత్రుడైనటువంటి విధుని దగ్గరికి వెళ్లి భోజనం చేసినటువంటి స్వామికి బంధుభావము లేవు ఇక జాతి విచక్షణ హెచ్చు తగ్గులు అంతకన్నా లేవు భక్తి ఏ ప్రధానం చిన్న ధ్రోనీడంత చిన్ననాడ తపంబన ద్రోణీడెంత భావింజు చూడ ద్రౌపది సాగలవమె రూపింపకుబ్జామెంత సాధుకు చేసిన అటుకులెన్ని గజరాజ పాండిత్య గరిమమెంత వారి నెల్లను బ్రోచిన వాసుదేవుడు పూర్ణ భక్తికి లొంగిగాదే అట్టి భక్తి అట్టి కేశవు భక్తి నాయందులేదే కేవలము భక్తికే వాడు వసుడౌతాడు అంతేగాని ఇతరమైనటువంటి బంధుభావములు ఆ పాటించడయ్యా చిన్నతరములోనే ఆ పినతల్లి చేత అవమానింపబడి నారాయణ గురించి తపస్సు చేసి ఆరు సంవత్సరముల వయస్సులో ఆరు మాసములు తపస్సు చేసి సర్వేశ్వరుని యొక్క సాక్షాత్కారములు పొందినటువంటి ధృవుని వయస్సు ఎంత వయస్సుతో లేదు శబరి ఫలాహార శౌచరి ఉన్నదే మటంగుని యొక్క శిష్యురాలు గురువు గారు చెప్పారు పదునాలుగు సంవత్సరములకు ముందు ఆ రామచంద్రస్వామి దండకారణ్యానికి వస్తూ ఉన్నారు మన ఆశ్రమములో ఆతిథ్యం ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది నేను ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు గురు సన్నిధానములకు వెళ్తూ ఉన్నాను మన ఆశ్రమానికి వచ్చినప్పుడు నీవు సత్కరించవలసింది అని చెబితే ప్రతిరోజు ఏరి ఆ రుచి చూసి మంచివి మాత్రం అట్టి పెట్టి పనికిరాని పారవయించి ఆ పదమూడు సంవత్సరములు రామార్పణంగానే చేసిందట ఆమె ఫల సేకరణ కనుక ఆమె యొక్క ఫలములకు ఆనందించినటువంటి వాడే ద్రౌపది సాగలవమెంత ఆ దుర్వాసుని యొక్క విషయంలో ఉదయమే చెప్పారు ద్రౌపది ఇచ్చినటువంటి ఆహారం యొక్క రుచి ఎంత కుబ్జా ఎంత ఇక కుజ అని కంసుని యొక్క దాసి త్రివక్రని పేరు ఆమె మూడు వంకర్లట అని వెళ్తూ ఉంటది కల్పములు ఆమె యొక్క పని అంటే గంధములు తీసుకొని ఆ కంసుని యొక్క కొలువులో ఆ ఉండేటటువంటిది వెళ్ళారు ఆ మధురా నగరమునకు వెళ్ళి స్వామి ఎదురుగా వస్తూ ఉంటే అంతకుముందే ఒక నేతవాడు వస్త్రములు ఇచ్చాడు